అస్మాచార్యపే గురు పరపరా భద్రం కన్యే రామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తుమదేవీతాయుస్తి ఇంద్రో బృద్ధశ్రవా స్వస్తిన పూషా స్వస్తి నస్తాక్ష్యో అవిష్టనే స్వస్తినో బృహస్పతిర్దధాతుాంతి శాంతి శాంతి విజ్ఞ స్పందమాస అన్యతో భువ నత్ విజ్ఞానం నీనం విశంది ఆభాసా ఇవి మనం అలాత దృష్టాంతం యొక్క వివేకాల్ని చూశాం ఇప్పుడు దృష్టాంతాలు కేవలము మాండక్యంలో కొన్నే ఉంటాయి ఆత్మస్వరూపానికి ఆకాశ దృష్టాంతం జాగ్రత్త మిథ్యాన్ని చెప్పడానికి స్వప్న దృష్టాంతం అలాగే ఈ అనుభవానికి వచ్చేటువంటి ఈ శబ్దాది విషయములన్నీ కూడా యథార్థంగా అలా ఉండి అనుభవానికి వస్తున్నాయని మీరు అనుకోద్దు కేవలము ఆభాషలు తప్ప మరిది కాదు అన్నది ఆభాష అంటే ఇమేజ్ రిఫ్లెక్షన్ ఇప్పుడు ఇది రెండు దృష్టాంతాలను నేను చెప్తూ ఉంటాను అయితే శ్రోతలు వాటిల్లో ఉండే ఆ డెప్త్ని ఎంతవరకు తెలుసుకున్నారు అన్నది కొంచెం సందేహంగానే ఉంటుంది కొంచెం హెచ్చరిక చెప్తా ఒకటి ఏమిటంటే మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు అద్దంలో మీ ముఖం కనబడుతుంది ఎలాగా వాట్ ఈస్ ది డైనా వాట్ ఈజ్ ది మెకానిజందే అది మీరు ఆలోచించాలి ఎందుకంటే అద్దంలో ఏమీ లేదు అద్దంలో ఏమీ ఉండదండి నిజానికి అద్దం వెనకాల వాడిదో పోస్తాడు మెరుచిరీ అయినా మెరికిరీనా ఏదో అంటాడు సమ్ సబ్స్టెన్స్ హీ విల్ కవర్దే మీరు ఆ సబ్స్టెన్స్ తిన్గా కవర్ వేసేస్తాడు అద్దంలో మీరు చిల్లు పెట్టి చూస్తే ఇదే ఉండదు అక్కడ ఏమండి ఆ కవర్ నిజానికి అద్దంలో అవతల వైపు కవర్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ డెప్త్ ఇస్ దేరండి అదర్ స్థాయి ఇప్పుడు ఈ అద్దం ఈ అద్దానికి ఇటువైపు డెప్త్ ఉంది అటువైపు కూడా డెప్త్ ఉంది బిరాజ్ ఆ అద్దానికి వెనకాల ఆ మెటీరియల్ని ఒక చిన్న కోటింగ్ వేసేస్తే ఇటే ఉంటుంది ఏమున్నాయి ఇటే ఉంటుంది అటు ఏమి ఉండదు కానీ మీ ముఖం దాంట్లో కనపడుతుంది డెప్త్తో సహా కనపడుతుంది మీరు అడుగు దూరంలో నిలబడితే అడుగు వెనక్లు ఉన్నట్టు కనపడుతుంది మీరు వెనక్కి రెండు అడుగులు వెనక్కి వేస్తే అద్దంలో కూడా రెండు అడుగులు వెనక్కి వేసినట్టు కనపడుతుంది ఎలాగ జరుగుతోంది ఇదంతా కూడా అద్దంలో ఏదైనా అవుతోందా అలా అనిపిస్తుంది అద్దంలో ఇదంతా అవుతోంది అని అనిపిస్తుంది మీరు మీ ముఖం అద్దంలో ఉంది అని అనిపిస్తుంది ముఖం మీ ముఖం అద్దంలో లేదు కదా మీ ముఖం కాదు మీ ముఖం అద్దంలో ఎందుకు ఉంటుంది మీ ముఖం మీ ముఖంలోనే ఉంటుంది మీ ముఖం కాదు అని అలా అంటారు తెలుగులో మీ ముఖం అద్దంలో ఉండదు మీ ముఖం మీ ముఖంలోనే ఉంటుంది అద్దంలో ఎందుకు ఉంటుంది కానీ అలా కనపడుతుంది తర్వాత మీరు బయట కదిలినప్పుడు అద్దంలో కదిలినట్టు కనపడుతుంది అద్దంలో ఏమీ కదిలీదేమీ లేదు అయినా కనపడుతుంది ఎలాగ జరుగుతుంది ఇదంతా కూడా అక్కడ ఏమవుతుంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యుర్ సీన్ వాట్ ఈజ్ హ్యాపినింగ్ అద్దం మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అయ్యి అనే పరావర్తనము అంటారు పరావర్తనము చెంది పరావర్తనం అనే అంటారా చెంది మీ కంటి మీద పడుతుంది అంతే అవుతుందండి బయట ఇంకంతకంటే ఏమీ లేదు మీ ముఖం లేదు ఏమీ లేదు ముఖం కాదు మీ ముఖం వైదే ఉంటుంది బయట వరకే అద్దం మీద కాంతి పడి ఆ కాంతి కిరణాలు పరావర్తనం చెంది మీ కళలో పడుతున్నాయి ఆ కాంతి కిరణాలను అంటే బయట వైబ్రేషన్ ఉంది ఆ వైబ్ర వైబ్రేషన్ స్పందన కాంతి అంటే వైబ్రేషన్ ఆ స్పందనని కంట్లో ఒక స్పందన పుడుతుంది ఆ స్పందనకి సింపథటిక్గా అనురూపంగా కంట్లో ఒక స్పందన వస్తుంది ఆప్టికల్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ని మీ మనస్సు సంకలనం చేసి అద్దంలో మీ ముఖం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అనిపించడమే తోచడమే తప్ప అద్దంలో ఏమీ లేదు ఇది ఒకటి మీరు గమనించాలి నెంబర్ వన్ నెంబర్ టూ సినిమా సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తే అక్కడ సినిమాలో నాయకుడిని చూస్తారు నాయకుడు నాయకుడు ఏ వేషంలో ఉన్నా మీరు గుర్తుపడతారు సపోజ్ రాముడు వేషంలో వచ్చినా కృష్ణుడు వేషంలో వచ్చినా భీముడు వేషంలో వచ్చినా కీచకుడు వేషంలో వచ్చినా మీరు వెంటనే ఎన్టీఆర్ అని గుర్తుపడతారా గుర్తు గుర్తుపడతారు ఏమండి కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ అన్నవాడు తెర మీద ఉన్నాడా మీ మనస్సులో ఉన్నాడా మీ మనస్సులో ఉంటాడు మీ మనస్సులో ఉన్న ఎన్టీఆర్ తెర మీద కనపడతారు తర్వాత రాముడు పాత్ర కూడా మీ మనస్సులో ఉన్నదే తెర మీద కనపడుతుంది తర్వాత మనిషి కూడా ఒక మనిషి ఎన్టీఆర్ని తెలియకపోవచ్చు రాముడిని తెలియకపోవచ్చు ఒక మనిషి ఏ బైపెడ్ ద్విపాత్ ద్విపాత్తు కూడా మీ మనస్సులో ద్విపాత్తు ఉంటేనే మీకు బయట ద్విపాత్ కనపడుతుంది లాకటే కనపడదు అక్కడ అక్కడ ఏమవుతుంది ప్రాజెక్టర్ లైట్ ఆన్ చేస్తారు స్విచ్ ఆన్ చేస్తారు ఆ లైట్ వస్తూ మధ్యలో ఫిలిం ఒకటి అడ్డంగా పెడతాడు ఫిలింకి అవతల వైపు ఏముంది కాంతి ఉన్నది ఫిలింకి యువతల వైపు ఏముంది కాంతే ఉన్నది ఫిలింకి అవతల వైపు కాంతి యువతల ఎన్టీఆర్ ఉన్నాడా ఎన్టీఆర్ లేడు ఆ గాలిలో మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు టూరింగ్ టాఫీస్లో నేను చూసేవాడిని అంటే అప్పట్లోనే కొంత ఫిలాసఫీ లక్షణాలు ఉంటుంటాయని నా ఉడిక్కి నేనే నేర్చుకుంటున్నాను నేను చూసేవాడిని నేను ఎలా చూసేవాడిని అంటే ఆ తెర మీద ఎన్టీఆర్ ఉన్నాడు మరో యాక్టర్ ఉన్నారు వీళ్ళు తెర మీద ఉన్నారు దే మస్ట్ బి కమింగ్ ఫ్రమ్ సమ్వే సడన్గా తెర మీదకి వచ్చారు కదా అన్యతో కాదే ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు అలా వెనక్కి చూసేవాడిని వెనక్కి చూస్తే ఇక్కడ అప్పట్లో సిగరెట్లు కాల్చేవారు వీడియోలో వీ చుట్టలో వీ కాల్చివారు ఎవరైనా అప్పుడేమీ కాదు ఆ పొగంతా వచ్చి మీకు ఆ కాంతి ఒక పెన్సిల్ ఆఫ్ లైట్ కింద స్పష్టంగా కనపడేది ఈ లైట్లో ఉన్నారు ఎన్టీఆర్ వాళ్ళు ఈ లైట్లో ఉన్నారని అనుకునేవారు ఆ లైట్లోకి ఎక్కడి నుంచి వచ్చారు ఫిలింలోంచి వచ్చారని అనుకునేవారు అనుకుంటూ ఉండగానే డౌట్ వచ్చింది ఆ లైట్లో ఎన్టీఆర్ ఉండడం ఏమైతే బా లేకంటే ఎలక్ట్రోమ్యాగ్మెటిక్ రేడియేషను దానికి ఏదో ఫ్రీక్వెన్సీ ఏదో ఏడుస్తుంది దాంట్లో ఎన్టీఆర్ ఉండడం ఏంటి ఫిలువ ఉంది ఫిలువులో ఏంటి ఫిలువడితే అది ప్లాస్టిక్ ముక్క దాంట్లో ఏదో చిన్న చిన్న గీతలు రంగులు ఉంటాయి తప్ప దాంట్లో ఎన్టీఆర్ ఉండడం ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఎక్కడి నుంచి వచ్చాడు అని కొంచెం ఆలోచన చేసేవాళ్ళం కానీ సినిమా హరావిడిలో పడి ఈ ఫిలాసఫీని పక్కన పెట్టేసేవాళ్ళం so you have to think about it how are you able to see all those things on the movie screen avanni kuda abhasave adantha kuda dinne visargadatta maharaj sala bhaga describe chesaru it is a trick trick recorded is kadalle ante oka maya played by the senses and the mind upon you ana ambada You, you are not the sensation you are not the mind the mind and the senses rendu kalisi nee meedha oka maya ni jallutunnayi tinisko same way mama samsaramlo nenu palana palana appudu puttenu palana kulam vargam varnam prantham taruvatha kutumbam bank account bharya bhatta koduku puturu దీంట్లో లాభం నష్టం సుఖం దుఃఖం మానం అవమానం ఇవన్నీ కూడా కేవలం మీ మనస్సు యొక్క అభాసలు తప్ప అది ఎందు ఏమీ వాస్తవికత లేదు సో ఈ అభాసలు నుంచి వచ్చాయి ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి ఫిలిం కదిలినప్పుడు బొమ్మలు వచ్చాయి ఫిలిం కదలడం మానేసిందని కొన్ని బొమ్మలు వస్తాయా రావు అలాగే ఈ ఆభాషలు ఎక్కడి నుంచి వచ్చాయి విజ్ఞానే స్పందమానేవై ఆ విజ్ఞానము అంటే ఆ తెలివి ఆ ఎరుక అది విజ్ఞానం అంటే ప్రజ్ఞానం మాత్రం అది ప్రజ్ఞ అని ప్రజ్ఞానం అని కూడా అంటారు ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం ఉంటుంది విజ్ఞానమానందం బ్రహ్మ అది మహావాక్యమే బహదారణంగా ప్రజ్ఞానం బ్రహ్మ ఇతర ఉపనిషత్తులు సో మహావాక్యం కలదు సో విజ్ఞానమన్నా ప్రజ్ఞానం అన్న డెఫినెషన్ ఒకటి ఉండే అది ఏమిటో తెలిసినా ఆ డెఫినెషన్ శ్లోకం నాకు గుర్తురావట్లేదు దేనితో నువ్వు చూస్తున్నావో వింటున్నావో ఆజ్ఞానిస్తున్నావో ఆస్వాదిస్తున్నావో స్పృశిస్తున్నావో దేని కారణంగా నీవు మననాన్ని చేస్తున్నావో దేని కారణంగా నీవు బుద్ధిధర్మమైన నిశ్చయాన్ని చేస్తున్నావో ఏది అహంకారకరణానికి మూలమో అది ప్రజ్ఞా అది విజ్ఞానము అని దానికి డెఫినేషన్ ఆ విజ్ఞానము అంటే ఆ ఆ తెలివి అది స్పందిస్తూ ఉంటుంది సినిమా రీలు తిరిగినట్టుగా అది అలా స్పందిస్తూ ఉంటుంది విజ్ఞానే స్పందమానేవై ఆ భాషా ఇది సుఖము ఇది దుఃఖము ఇది లాభము ఇది నష్టము వీడు నావాడు వీడు పరాయివాడు మొత్తం మన సంసారంలో ఎన్ని ద్వంద్వాలైతే అనుభవానికి వస్తున్నాయో అవన్నీ కూడా విజ్ఞానే స్పందమానేవై ఆభాస అన్యతో భువ నా అది మరో చోట్ నుంచి ఎక్కడి నుంచి రాలేదు ఎందుకని అంటే అన్యత్ర నత అన్యత్ర నిస్పంద్ఞానం కనుక స్పందించడం మానిస్తే అంటే మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి విజ్ఞానం స్పందించరు లేదా నిద్రపోతే విజ్ఞానం స్పందించరు మూర్చ వస్తే విజ్ఞానం స్పందించదు ఎనస్థీషియా ఇస్తారు జనరల్ ఎనస్థీషియా అక్కడ కూడా విజ్ఞానం స్పందించడం మానేస్తుంది అప్పుడు ఇవేమీ కూడా అనుభవానికి రావు పోనీ విజ్ఞానంలోకి వెళ్ళిపోయాయా అవునం ఉండదైతే వచ్చి ఫలాన్న చోట నుంచి వచ్చింది ఫలాన్న చోట నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఓ పాము ఉంది ఈ పాము ఎక్కడి నుంచి వచ్చిందంటే అగో ఆ పుట్టలో నుంచి వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అంటే అగో ఆ గడ్డి మేట్లోకి వెళ్ళిపోయింది రజ్జు సర్పానికి చెప్పండి రజ్జు సర్పం ఎక్కడి నుంచి వచ్చింది ఏ పుట్టలో నుంచి వస్తుంది ఏ గడ్డి మేట్లోకి దూరుతుంది రజ్జు సర్పం న విశంతి కాబట్టి అది రాజ్యతో బువ న విశాంతి ఇవన్నీ విజ్ఞానంలోకి వెళ్ళిపోయాయి అని మీరు అడుక్కోకర్లా ఎందుకంటే ఇవన్నీ విజ్ఞానంలోకి వెళ్ళిపోతే విజ్ఞానం కాస్త సంసారి అయి కూర్చుంది బ్రహ్మ ఎందుకు అవుతుంది ఎందుకంటే ఇవన్నీ విజ్ఞానంలో ప్రవేశించేస్తే విజ్ఞానము బ్రహ్మగా ఎలా అవుతుంది సంసారిగానే ఉండిపోతుంది కాబట్టి నా విజ్ఞానం విషంతితే అది విజ్ఞానాన్ని ప్రవేశించుటలేదు అలాతేన సమానం సర్వం విజ్ఞాన అది ఒక రూల్ పాస్ చేసుకున్నారు విజ్ఞానస్య విజ్ఞానమునకు సర్వము అలాటముతో సమానము అంటే వి సర్వము కూడా అంటే జాత్యాభాస అన్నారు కదా జాతి నేను పుట్టాను అది ప్రథమ ఆభాష ప్రైమార్డియల్ ఇమాజినేషన్ ఆయన పత్రప్రభాకారుడు అంటాడు ధ్వసు ప్రభాషంలో అహమితి సర్వప్రథమ కార్యాధ్యాస అంటాడు అంటే కారణాధ్యాస అంటే అజ్ఞానం అనే ఒకటి పెట్టుకుని కార్యాధ్యాస కార్యమైన అధ్యాస అహం నేను అనేది సర్వప్రథమమైన అధ్యాస అంటాడు ఆ రకంగా ఇక్కడ జాతి అంటే పుట్టేరను నేను పుట్టేను ఎప్పుడైతే నేను పుట్టేను అని వీడు అన్నాడో ఇంకా మొత్తం సంసారం అంతా అక్కడి నుంచి వస్తుంది నేను పుట్టాను అనగానే వీడు పితృకర్మ చేయాల్సి ఉంటుంది పితృకర్మ తప్పించుకోవడానికి వీళ్ళే ఒకవైపు నేను పుట్టాను అంటో ఇంకోవైపున పితృకర్మ ఎలా తప్పించుకుంటాను పితృకర్మ చేసి తీరాల్సి ఉంటుంది పుట్టాను అంటే యూ కెనాట్ ఎస్కేప్ లైక్ దా సో లైక్ దాట్ ఇట్ ఈజ్ ఎ వెరీ లాంగ్ రోప్ నేను పుట్టాను లాంగ్ రోప్ ఇంకా అక్కడి నుంచి కులం వస్తుంది నేను పుట్టాను అనగానే అహం బ్రాహ్మణ అంటాడు మరైతే వేదంతో వేదంలో రూపకుండా కంప్యూటర్ మీద రూపం వేదంతో అహం బ్రాహ్మణ అన్నప్పుడు వేదంతో చదవాలి కానీ లేకపోతే బిజినెస్ చేస్తాడు బిజినెస్ ఎలా చేస్తాం బ్రాహ్మణ అంటూ ఉంటాడు బిజినెస్ చేయడానికి హక్కు లేదు వేదంలో రూపాలి కాంపౌండ్ పెద్దవాళ్ళు డీవర్ బ్రాహ్మణం బ్రాహ్మణం అంటారు వీళ్ళు నాకు మొత్తం దేశంలో మూడు వందల మంది బ్రాహ్మలు కనపడ్డారు అని చెప్పారు ఆయన చెప్పినప్పుడు భారతదేశ జనాభా డెబ్బై ఇప్పుడు బాగా పెరిగింది అప్పుడు డెబ్బై కోట్లు జనాభా ఉండే రోజుల్లో నాకు మూడు వందల మంది బ్రాహ్మలు కనపడ్డారు అని చెప్పారు ఎందుకంటే ఆయన చతుర్వేద సమ్మేళనం చేసి వేదం చదువుకున్న వాళ్ళందరినీ లెక్కేశారు లెక్కేస్తే మూడు వందల మంది వీళ్ళే బ్రాహ్మణులు కాబట్టి అహం బ్రాహ్మణ అని అంటే కుదరదు వేదం దొరుకుకోవాలి యజ్ఞోపవేతం దేనికోసం వేదం చుదుకోవడం కోసం కాబట్టి పుట్టేను అంటే జాయమానో ఈ బ్రాహ్మణ పుట్టితోనే రుణంతో పుట్టాయి త్రిభిరు రుణవా మూడు రుణాలతో పుట్ట నేను పుట్టలేదు అన్నారనుకోండి మీకు రుణం పుట్టేలో అలా అంటే వచ్చేసింది రెండవ అంటే కాబట్టి జాతి ఆభాష జాతి ఇజ్ అన్ అభాస ఒక ఇమేజ్ అంటే యూ యూఆర్ లెడ్ టు బిలీవ్ ఇట్ నేను పుట్టాను మీరు పుట్టినప్పుడు నేను పుట్టానని మీరు అనుకోరు యూఆర్ లెడ్ టు బిలీవ్ ఇట్ నువ్వు పుట్టేవు నాన్న నువ్వు పుట్టేవు నువ్వు పుట్టావు నువ్వు పుట్టేవు నువ్వు చెవిలో నూరు పోస్తారు అని స్టార్ట్స్ బిలీవ్ సినిమే జాత్యాది ఆభాష ఇవన్నీ కూడా విజ్ఞానంలో అలాతములో రుజువక్రాది ఆభాషలు భాషించినట్టుగా భాషిస్తాయి సమానం తుల్యం ఏమిటండి అలాతంతో సమానము అంటే వాటి మెయిన్ వైద్య అంటే ప్రాకీతికత్వైన మిథ్యాభూతం అంటే అలాతంలో రుజువక్రాది రూపములన్నీ కూడా కనబడేవే కానీ వాస్తవంగా ఉన్నవి కావు దానికే మిథ్య అని పేరు కనబడుతుందిగానే ఉండదు మిథ్య అదేవిధంగా ఈ జాత్యాది ఆభాసలన్నీ కూడా ప్ర మాత్రమే ప్రతీతి కనబడుతూ ఉంటాయి కానీ వాస్తవంగా అసలు ఆత్మస్వరూపములు ఇవేమీ లేవు సదా అచలత్వంతు విజ్ఞానస్య విశేషంతో విజ్ఞానానికి అంత సమానం కానీ దృష్టాంతానికి దార్ష్టాంతానికి తేడా ఉండాలి దృష్టాంతము దార్ష్టాంతికము చాలా అంశాల్లో సమానంగా ఉన్నా ఎక్కించి భేదం ఉండాలి భేదం లేకపోతే దృష్టాంత దార్ష్టాంతిక సంబంధం ఉండదు ఐక్య సంబంధం ఉంటుంది ఐక్యం ఇప్పుడు ప్రియురాది ముఖము చంద్రుని వలె ఉన్నది అన్నప్పుడు చంద్రుడికి ప్రియుది ముఖానికి సమాన ధర్మం ఆహ్లాదకరత్వం అనేది ఉంటుంది తప్ప ఐడెంటిటీ ఉండదు చంద్రుడు సిద్ధిరేకులా ఉంటాడు ఈయన ముఖం కూడా అసలు అలాగే కాదు ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఒక్క చిన్న అంశం కేవలము అంతే తీసుకోవాలి ఐడెంటిటీ ఉండదు అలాగే ఇక్కడ కూడా విజ్ఞానానికి అలాతంతో సర్వం సమానం అంటే ప్రతీతి మిథ్యా ఇదంతా సమానం కానీ తేడా ఒకటి ఉండాలి కదా ఏమిటా తేడా అంటే అలాతను తిరుగుతుంది గెర గెరగిర విజ్ఞానం తిరగను కూడా తిరగదు అచలము అది విశేష అంటే తేడాల్లో విశేషాలు ఏమిటంటే అలా కాదు విశేష అంటే భేదము జాత్యాద్యాభాసా విజ్ఞానే అచలేత ఇహ అయితే ఒక శంక భయం జరుగుతుంది విజ్ఞానము అచలము ఇప్పుడు అవాతంలో అయితే రుజువకరాది ఆభాసములు ఆ స్పందనని బట్టి వస్తాయి మరి విజ్ఞానము అచలము స్పందన అక్కడ స్పందన కూడా యథార్థంగా లేదు స్పందన ఉన్నట్టు భాషించుటే కానీ యథార్థంగా స్పందన లేదు కదా స్పందన ఉంటే జాతి మొదలైన ఆభాసలు ఆ స్పందన కారణంగా వచ్చాయి మనం తెలుసుకోగలుగుతాం స్పందనే లేకుంటే మరి ఈ విజ్ఞానమునందు అనుభవానికి వచ్చేటువంటి జాతి మొదలైన ఆభాసలు అచలమైన విజ్ఞానం ముందు తిరుకురుత దేని చేత పెట్టబడినది లేక చేయబడినది ఇప్పుడు సినిమా తెర మీద ఏ చలనము లేకున్నా ఏవో బొమ్మలు కనబడుతున్నా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ ఫిలిం నుంచి వచ్చాయి అని చెప్పాలి అదేవిధంగా ఇక్కడ ఆత్మ చైతన్యంలో ఏ రకమైన చలనము లేకున్నా మరి ఈ ఆభాసలు ఎలా వచ్చాయి అని ఒక శంక అంటే ఒకటి ఇంట్లో చాలా ప్రాక్టికల్గా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు నేను అని అన్నప్పుడు మీరు మనస్సునందు నీలిచి నేను అని అంటారు ఇప్పుడు మనస్సు ఉంటుంది మనస్సుకి ఒకవైపు దేహము ఇంకొక వైపు విజ్ఞానము ఉంటాయి విజ్ఞానము అంటే ఇప్పుడు ఈ మనస్సు మనస్సు యొక్క చలనమే ఆభాసలన్నిటికీ మూలము ఈ మనస్సుతోటి మమేకమై మీరు నేను అని అంటారు దేహ దేహాభిమానం పెట్టుకుని ఇప్పుడు అహం అన్నప్పుడు అహం వృత్తి అహం అన్నది ఒక వృత్తి ఇట్స్ మైండ్ మోడిఫికేషన్ అంటే అర్థం మీరు అహంతో మొదలుపెట్టారు అంటే అర్థం ఏంటి ఈ స్టార్టెడ్ విత్ ఎ మైండ్ మోడిఫికేషన్ ఇప్పుడు అహం అన్నప్పుడు ఈ మైండ్కి ఇటువైపు విజ్ఞానం అన్నది ఇటువైపు దేహం ఈ అహమ్మ అటువైపు ఉన్న విజ్ఞానంతో మమేకం కావచ్చు కదా అప్పుడేమవుతుంది అహం బ్రహ్మాస్మే అవుతుంది అలా కాకుండా ఇటువైపు ఉన్న దేహంతో ఎందుకు మమేకం కావాలి ఇటువైపు ఉన్న దేహంతో మమేకం అవుతూనే నేను పుట్టాను ఎందుకంటే దేహం అనేప్పుడు పుట్టుక దేహం అంటూనే పుట్టుక మాట వస్తుంది అంటే దీనికి కారణం ఏమిటంటే మనస్సులోని కాలుష్యమే దానికి హేతులేదు ఏమిటి ఆ కాలుష్యము అంటే మనస్సులో ఉండే స్థూలత్వం మనస్సు స్థూలంగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది చాలా స్థూలంగా ఆలోచిస్తారు ఇప్పుడు ఒకసారి నేను ఏదో చెప్తా ఆత్మస్వరూపంలో కర్తృత్వం లేదు అని నేను చెప్తాను చెప్తే ఓ ప్రొఫెసర్ గారు లేచి వెంటనే అమని అడిగారు మరైతే నేను న్యూ అమెరికాలో నేను న్యూజెర్సీ నుంచి కారు నడుపుకుంటూ మీ క్లాసు విందామని వచ్చానండి ఏదో మీరు ఏదో బాగా చెప్తారని ఎవరో వెళ్ళి సరే ఖాళీగా ఉన్నారని ఆదివారం పూట గీత క్లాస్కు వచ్చారు ఇప్పుడు వింటున్నాను మరి క్లాసుకు వచ్చిన వాడిని వినేవాడిని నేను కాదంటారా అని అడిగారు అది నేను చెప్పాను చూడండి యూఆర్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ యూఆర్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ థింగ్స్ ఇన్ సచ్ ఎ క్రూడ్ లెవెల్ అని అంత క్రూడ్గా మీరు ఆలోచించకూడదు మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి ఇప్పుడు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అంటే ఈ టేబుల్ను ఈ దీపకాంతి ఒకటనా అర్థం అలాగే ఆలోచిస్తారా ఒక సెన్స్లో ఈ టేబుల్ అలా ఎవడైనా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు ఈ ఈక్వల్ టు ఎం అంటారు సి స్క్వేర్ దేవుందులండి సి స్క్వేర్ బికమ్స్ వన్ ఈక్వల్ ఒక పర్టికులర్ సందర్భంలో ఈ అంటే ఈ దీపం నుంచి వచ్చేటువంటి కాంతి ఇగో ఈ చెత్త టేబుల్ రెండు ఒకటేనా అదే దానికి సో ఇట్స్ నాట్ లైక్ దాట్ ఈ హోట్ టు థింక్ ఎ బిట్ క్రిటికల్ని అలా స్థూలంగా మీరు ఆలోచిస్తే ఎలాగా అని నేను అన్నా అంటే ఆయన అన్నారు సర్లేదు నాకు ఆయన ఆలోచిస్తాను బుద్ధిమంతుడు కనుక ఎస్ఎస్ఐ అని వస్తాయి కాబట్టి బుద్ధి మన మనుషుల యొక్క బుద్ధి స్థూలంగా ఉంటుంది స్థూలంగా ఆలోచిస్తుంది అంటే బండగా ఆలోచిస్తుందని అర్థం లోతుగా ఆలోచించదు బండ స్వాధ్యాయి అని వాడు సో జనాలు బండగా ఆలోచిస్తారు స్థూలంగా ఆలోచిస్తారు నేను పుట్టకపోవడం ఏంటండి వాళ్ళు మా అమ్మగారు మా నాన్నగారు నేను పుట్టలేదంటారా ఏమిటి మా అమ్మగారు అని అంటారు అంటే ఇప్పుడు మేము మా అమ్మగారికి నాన్నగారికి సేవ కూడా చేయకూడదు అంటారా అని కూడా అడుగుతారు ఏదో చేసేస్తున్నట్టు కాబట్టి స్థూలంగా ఆలోచించకూడదు సూక్ష్మంగా ఆలోచించాలి సూక్ష్మంగా చూసినట్లయితే ఈ జాత్యాది ఆభాసం యథార్థములు కావు ఈ ఆభాసం మాత్రమే అవి ఎక్కడి నుంచి వచ్చాయి స్పందన లేని విజ్ఞానంలో ఎక్కడి నుంచి వచ్చి సరే ఇందుకే ఐదు సేమ్ మనస్సు కలుష కలుషితంగా ఉండటం చేత అది మనస్సు స్థూలంగా ఆలోచిస్తుంది ఆ కాలుష్యం కారణంగా మనస్సు ఏం చేస్తుందంటే దేహం వైపు మొగ్గు చూపి దేహంతో మమేకమవుతుంది వివేకాన్ని కోల్పోతుంది నేను దేహమునకు సాక్షిని మాత్రమే దేహమే నేను కాదు అనే వివేకాన్ని కోల్పోయి ఉంటుంది మనస్సు మనస్సులో ఆ అంతర్దృష్టి లోపిస్తుంది అప్పుడు మీకు ఇవన్నీ కూడా ఆభాసలు మాత్రమే అని చెప్తే అది మనస్సుకి రాదు ఆ కలుషితమైన మనసుకి అది రాదు ఇప్పుడు ఈ ఐపీఎల్లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఇప్పుడు వీడిలా వేస్తాడు వాడు ఊపుతాడు అది తగులుతుంది అది ఎక్కడికో వెళ్తుంది వెళ్ళి ఒక చోటకి వెళుతుంది అంటే నాలుగు లెక్క ఏమిటండి ఈ నాలుగు ఏమిటండి వట్ ఈజ్ సెట్ ఫోర్ వట్ ఈజ్ మిన్ బై ఫోర్ ఎట్ ఇస్ ఫోర్ అం ఆవిడకుళ్ళ లేకపోతే ఏమిటా నాలుగు రన్స్ ఏమిట రన్స్ అంటే వట్ ఈజ్ మిన్ బై రన్స్ సపోజ్ ఐ రన్స్ నమ్ హియర్ టు దేవ్ ఇది సో ఈ ఇట్ ఇస్ ఆల్ ఏ కన్వెన్షన్ కన్వెన్షన్ అంటే అర్థం ఒక ప్రతీతి ఒక ఆభాష అందరూ కలిపి కలెక్టివ్గా లక్ష మంది కూర్చొని కలెక్టివ్గా హాలిసినేషన్ చేస్తారు దానికే క్రికెట్ మ్యాచ్ ఏమిటో కలెక్టివ్ హాలుసినేషన్ అందుకని ఇంకేం లేదు ఇప్పుడు మీరు ఆ మ్యాచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళందరూ ఉంటారు పెద్ద పెద్ద కామెంటేటర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఇదంతా ఆభాస అని చెప్పారనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు వీళ్ళే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే దాంట్లో చాలా థిక్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు దే కెనాట్ యాక్సెప్ట్ ట్రూత్ అదేవిధంగా ఈ సంసారులు కూడా సంసారంలో థిక్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఆ మనస్సు ఆ కలుషితంగా ఉన్న స్థితిలో ఈ ఆభాసులోనే సత్యాన్ని గుర్తించలేదు అలా కాకుండా మనస్సుని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి మనస్సును శుద్ధి చేయాలి అంటే మనస్సును శుద్ధి చేయాలంటే దేహంతో ఆరంభించాలి దేహంలో మీరు కొంచెం ఆసనములు ప్రాణాయామము చేస్తుంటే దేహంలో వచ్చేటువంటి అనేకములైన ఇబ్బందులు వ్యాధులు వాటిని మీరు దూరంగా పెట్టగలుగుతారు ఒకచో అవి వచ్చి మీద పడ్డా కూడా తేలికగా నిర్వహించగలుగుతారు ఇప్పుడు రోగం రానంత వరకు ఒక ధైర్యం చేగం అనారోగ్యం వచ్చిన తర్వాత ఆ ధైర్యం పోతుంది అప్పుడు చాలా మనిషి చాలా ఒక రకమైన విషాద స్థితిలో చేరుకుంటారు అప్పుడు వివేకాన్ని ప్రదర్శించటం అవసరం ఆ సమయంలోనే వివేకాన్ని బాగా ప్రదర్శించాల్సి ఉంటుంది అక్కడే మనం చదివిన వేదాంతమైనా భక్తి అయినా అక్కడే టెస్ట్ది పరీక్ష ఆ పరీక్షా కాలంలోనే గట్టిగా నిలబడాల్సి ఉంటుంది కాబట్టి మనస్సును మనం శుద్ధి చేసుకోవటం ఆరంభం చేయాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయాలంటే ఆరోగ్యం తగ్గిన తర్వాత చేయడం కష్టం అంతేం చేయాలి చక్కగా ఆసనం ఆసనాలు వేస్తూ ఉండాలి మీరు అందరూ కూడా వజ్రాసనంలో కూర్చోవడం అభ్యాసం చేయండి నేను బాగా ఇంప్రెస్ అయిపోయాను ఒక ఒక యోగి నాతో చెప్పాడు ఏమన్నానంటే ఎప్పుడైనా జపాన్ వాళ్ళని చూసేవారు సినిమాల్లో చూశానండి బొమ్మల్లో చూశాను ఎలా ఉంటారు ఎలా కనపడతారు మీకు అంటే ఎలా కనపడతారు మీరే చెప్పండి అంటే ఎప్పుడు వజ్రాసనంలో కూర్చుంటారు గ్రీన్ టీ తాగుతారు ఇది జపాన్ అంటే ఆ రెండే లేడీస్ కూడా అంటే ఎప్పుడు వజ్రాసనంలో మీరు చూసారా జపాన్ వాళ్ళని ఇప్పుడు వజ్రాసనంలోనే కూర్చుంటారు గ్రీన్ టీయే తాగుతారు ఇకే అలాగ కప్పు మీద కప్పు గ్రీన్ టీ తాగుతూ ఉంటారు ఆ టీ సెర్వ్ చేసి అమ్మాయిలు కూడా వజ్రాసనంలో కూర్చునే సెర్వ్ చేస్తారు వీళ్ళు వజ్రాసనంలో కూర్చుని అది వాళ్ళ ఆరోగ్య రహస్యం దాని పేరు వజ్రం వజ్రంగ బలి అంటారు అంటే అర్థమండి వజ్రాంగ ఈ వజ్రాంగ వజ్రంగా వజ్రంగా ఒక అతను బజరంగ బలికి అంటున్నాడు నేను ఏమో ఇళ్ళరా బజరంగ అంటే అర్థం ఏంటంటే భజానా కాదు నీ మోహంగా సూర్య హడావిడే కాదు విషయం తెలుసుకులే ఇదే స్థూల బుద్ధి అంటారు వజ్రాంగ హనుమంతుడు వజ్రాంగుడు వజ్రము దృఢమైన దేహం కలవాడు వజ్రాసనం అంటే సంబంధం తెలిసిందా మీకు వజ్రాసనంలో కూర్చో తర్వాత ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేసినట్లయితే చాలా చాలా ప్రయోజనాలు సిద్ధిస్తాయి నేను ఇప్పుడు వచ్చే ముందు ఆ యోగా మాన్యువల్ తీసి వివేకానంద కేంద్రం వాళ్ళది దాంతో వజ్రాసనం గురించి దాని గురించి కొంచెంసేపు చదివాను అసలు ఏం రాశారు ఎప్పటిలో చదివాను చాలా బాగా రాస్తాను కాబట్టి శరీరంతో ప్రారంభించి ప్రాణాయామం చేసి మనస్సుని శుద్ధి చేసుకోవడం ప్రారంభించాలి అంటే ఏమిటి మీరు చక్కగా ఏదైనా ఒక మంత్రాన్ని స్వీకరించాలి ఎవరైనా మహాత్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అయ్యా మాకు ఏదైనా మంత్రాన్ని చెప్పి మంత్రం తీసుకోవాలి స్త్రీలు పురుషులు కూడా మంత్రాలన్నీ మొగాళ్ళకే అని అనుకోకూడదు మంత్రం ఒకటి తీసుకుని ఆ మంత్రాన్ని జపం రోజు ధ్యానం చేస్తూ ఉండటము ఇలా చేసుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది అప్పుడు ఆ శుద్ధమైన మనస్సుతోటి మీరు అవి విన్నారనుకోండి ఏమని ఈ ఆ మానావమానాలు ఇవన్నీ కూడా మాత్రమే అని మీరు విన్నారనుకోండి ఆ ఉన్న నిజవే అనిపిస్తుంది లేకపోతే కలుషితమైన మనస్సుతో విన్నప్పుడు అవి వేదాంత క్లాసులో ఆయన అలాగే చెప్తాడే అనిపించింది కాబట్టి మనస్సును శుద్ధి చేసుకుని అప్పుడు దేహంతో అభిమానాన్ని మానేసి ఆ విజ్ఞానంతో అభిమానాన్ని విజ్ఞానంతో తాదాత్మ్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి సో దేహమునందు విలీనం కాకూడదు మనస్సు వెళ్ళి మనస్సు వెళ్ళి విజ్ఞానంలో విలీనం కావాలి అప్పుడు ఇదంతా కూడా ఆభాస రూపమే అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సరే మొత్తానికి విజ్ఞానము అచలమైనప్పుడు ఆభాసలు ఎక్కడి నుంచి వచ్చాయి అని శంక కింకృతాహ ఇత్యాహ తర్వాతి శ్లోకం न निर्गतास्ते विज्ञागत चिंत्या सदव ने पाठों पूज्य स्वामीजी पदेने कृत चुन विना चाला खुलासा चपे అంటే ఈ హాజ్ హిజ్ ఓన్ స్టైల్ అంటే ఎంత కఠినమైన విషయాన్నైనా అలా అలవోకగా ఆడుతూ పాడుతూ చెప్పే స్టైల్ ఉంటుంది ఆ స్టైల్లో చెప్పేవారు బాగా చెప్పేవారు సో ఎనీవే సో తే విజ్ఞానాత్ నన్నె ప్రశ్న వేసుకున్నాం కదా ఈ ఆభాసలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అవి విజ్ఞానం నుంచి వచ్చాయి అబ్బే ఎదుర్లీ విజ్ఞానం నుంచేమీ రాలేదు మరి ఎక్కడి నుంచి వచ్చే అది కాదు ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చే కాదు ప్రశ్న అసలు అక్కడ లేవు ద్రవ్యత్వ భావయో మత నిన్న చూసాం వాటికి వస్తుత్వమే లేదు వస్తుత్వమే లేదు అనే యుక్తి వలన ఎక్కడి నుంచి రాలేదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చే కాదు ప్రశ్న వచ్చేయా ఉన్నాయా వచ్చేయా అది ప్రశ్న నేను ఎప్పుడు పుట్టాను కాదు ప్రశ్న అది ప్రశ్న కాదు అది తెలివైన ప్రశ్న కాదు నేను పుట్టానా అన్నది ప్రశ్న నేను ఎప్పుడు పుట్టాను ఏ నక్షత్రంలో పుట్టాను ఏ తిథిలో పుట్టాను అది కాదు ప్రశ్న ఒకసారి ఒకను పెద్ద మీమాంసలో పడితే నేను నాది నేను ఉన్నాను అక్కడ మీమాంస టైం ఉంది పుట్టిన టైము ఏదో పది గంటల నలభై రెండు అనుకోండి పది గంటల నలభై రెండు నిమిషాలకు పుడితే ఈ పాదల్లో పడతాడు ఏదో నాలుగో పాదల్లో పడతాడు మూడు నిమిషాల ముందైతే అవతల పాదల్లో పడతాడు ఈ పాదం మారినప్పటికీ రాశి మారిపోతుంది రాశి మారిపోతే వీడి బతుకు మారిపోతుంది కాగితం మీద వీడి బతుకులు బతుకులాగే ఉంటుంది కానీ కాగితం మీద అంతా మారిపోతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు పుట్టామో చెప్పు అని ఆయన అంటాడు కరెక్ట్గా ఏం చెప్తాడు దీన్ని కన్న తల్లిని అడితే నా తల్లి నేను ఎప్పుడు పుట్టాను కరెక్ట్గా చెప్పంటే ఆవిడ నాకు మాత్రమే తెలుసుంటుందని ఆయన అంటుంది ఆవిడ తండ్రిని అడిగాడు అనుకోండి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చూస్తుంటే పల్లెటూరులో వెళ్ళి మీ తాతను అడిగంటాడు తండ్రిని తాత అంటాడు నేను మాత్రమేనా వాచీలు ఇవన్నీ ఎక్కడున్నాయా పావుగంట ఇటు టూలు ఇదేవి అని ఆయన అంటాడు ఎవడు చెప్తాడు దీనికి నేను అన్నాను చూడు నీకు ఇటు ఉంటే మంచిదా అటు ఉంటే మంచిదే అది వేసుకో మనసుకి శాంతి అని ఆలోచిస్తుంది కాబట్టి అప్పుడు చెప్పాను నేను ఓరు వెతిమొహం నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు నేను ఎప్పుడు పుట్టాను అన్నది కాదు ప్రశ్న నేను పుట్టేనా అసలు అది విశ్న కాబట్టి ఈ ఆభాషలన్నీ విజ్ఞానంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవళ్ళు పెట్టారు కిం కృతా అంటే ఎవళ్ళు పెట్టారు అబ్బే ఎవళ్ళు అది కాదు రచన ఎందుకంటే రచితే ఎందుకంటే ద్రవ్యత్వాభావ యోగత యోగ యుక్తి ఈ మాత్రం యుక్తి నువ్వు అర్థం చేసుకోవేవా ఇంత మాత్రం యుక్తి ఏమిటి వాటి ఎందు వస్తుత్వము లేదు ద్రవ్యత్వాభావ యోగత వస్తుత్వము లేదు నేను నీకు చెప్పాను అది ఆ దృష్టాంతం మంచి దృష్టాంతం నా దృష్టాంతాలు నాకు బాగా నచ్చు తగ్గదాగా నాకు బాగా గుర్తు మా మా అమ్మగారి తల్లి అని చాలా తెలివైన ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నేను ఆశ్చర్యపోయేవాడి మా అమ్మగారి దగ్గర కూడా ఉండేది ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది చాలా దాగి ఉండేది అప్పుడప్పుడు బయటకు వచ్చింది సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా అమ్మమ్మ గారిని అమ్మమ్మ నాకు ఆట వేసుకొని ఏదైనా పెట్టకుండా తింటే ఆ పెడతాను వెళ్ళరా ఆ మడతప్పాలు పెడతాను అన్నారంటే నేను అనుకున్నాను ఏవో పెడతా నేను అనుకుంటా సరే ప్లేటోది మెటువంటి సిద్ధపడితే ఓ అది వెజిబోహో అలా ద్రవ్యత్వాభావ యోగక మడతప్పాలంటూ అది ఒక వస్తువే కాదురాది ఊరికే అలా తప్ప అక్కడ ఏమీ లేదు పతంజలి మహర్షి సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఒక సూత్రంలో చెప్పాడు శబ్ద వస్తు శబ్దజ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అని సూత్రం మీరు వెరిఫై చేసుకోండి యోగదర్శనం ప్రథమ పాదంలో ఐదో సూత్రం ఆరో సూత్రం వస్తు శూన్య వస్తువు ఉండదు కానీ శబ్ద ప్రయోగం ఉంటుంది ఆ శబ్దం మనకి అర్థమవుతూ ఉంటుంది కూడా శబ్దజ్ఞానానుపాతి వస్తు శూన్య మడత అప్పాలు ఓహో అంటే అప్పాలు ఇలా వాడతారీ చేస్తాము అది అది అనిపిస్తుంది బట్ అక్కడ వస్తువుండదు శబ్ద జ్ఞానమే ఉంటుంది శబ్దం ఉంటుంది జ్ఞానం ఉంటుంది వస్తువు ఉండదు లైక్ వంజాపుత్ర యాతి వంజాపుత్రుడు వెళ్ళిపోతున్నాడు వంధ్యాపుత్రుడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడండి ఎలా వెళ్ళిపోతున్నాడు కాళ్ళ మీద వెళ్తున్నాడు సైకిల్ మీద వెళుతున్నాడు అది వస్తువు లేదు అక్కడ ఉడికే తప్ప వస్తువు లేదు ఆ విధంగా ఈ ఆభాషలు ఈ ఇమేజెస్ మైండ్లో తెల్లవారులేస్తే మళ్ళీ పడుతున్న వరకు ఇమేజెస్ గిరగిరగిర తిరుగుతూ ఉంటాయి ఆ ఇమేజెస్ అన్ని సత్యం అనుకుని ఆ ఇమేజెస్ ఏం చేస్తాయంటే ఒక సెంట్రల్ పెర్సోనాను కూడా క్రియేట్ చేసి పెడతాయి ఆ పెర్సోనా సత్యమని అది నేనే అని వీడు అలా ఉంటాడు దీనికే ఆ జర్మన్ ఫిలాసఫర్ ఏమని పేరు పెట్టాడంటే షాడో లైఫ్ అని పేరు షాడో లైఫ్ Very well said. Real life we don't know. Dhyana Mananda Brahma, that is the real life. This samsara amta kula, it is a shadow life. Very unfortunate. That's why we have a very good idea. That's why we have no good idea. Suddenly, I am a God. I am a human. మనస్సు అంతఃకరణము నేను అంతఃకరణము కారులేదు అంతఃకరణంలో ఏవో కొన్ని శక్తులు ఉంటాయి ఇప్పుడు నేనున్నాననుకోండి నేను వ్యాకరణం బాధం చెప్తా నాకు పెన్సిల్వేనియా వెళ్ళినప్పుడు ఆ వ్యాకరణం వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నా దగ్గరికి వస్తూ ఉంటాను ఆశ్రమానికి ఎవరో ఏదైనా యూనివర్సిటీల్లో వాళ్ళకి వ్యాకరణాలు సంస్కృతి సందేహం వచ్చినప్పుడు ఆశ విద్యా గురుకులలో పండితులు ఉంటారు కొనుక్కో అంటే వాళ్ళు ఆర్ష విద్యా గురుకులకి ఫోన్ చేస్తారు ఇమెయిల్ చేస్తారు చేస్తే మా ఆఫీస్ వాళ్ళు నాకు రిఫర్ చేస్తారు అవన్నీ నేను రిప్లై ఇస్తూ ఉంటాను ఇట్స్ ఏ ఫ్యాకల్టీ ఇట్స్ ఏ పవర్ వ్యాకరణ ఇజ్ ఎ పవర్ మెంటల్ ఫ్యాకల్టీ అంటారు ఐఎమ్ నాట్ ద ఫ్యాకల్టీ అది నేను చెప్పొచ్చు ఫ్యాకల్టీ ఉందని చెప్పడం కోసం చెప్పలా మీరు గౌరవించుంటారు ఐ హాట్ దట్ మెంటల్ ఫ్యాకల్టీ ఇట్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ ఒక శక్తి ఉన్నది అది ఆ ప్రాణశక్తి ఆ దేహంలో ఆ బుద్ధి ఆ ప్రాణశక్తి ఉంది అక్కడ ఎవడో పెట్టారు ఎవడో మహాత్ములు పెట్టారు ఐ హ ఎందుకంటే అదే నేను అని అంటే తర్వాత మర్చిపోతానండి మర్చిపోతే దుఃఖిస్తూ కూర్చోవాలి అయ్యో నేను మర్చిపోయాను సూత్రాలని మర్చిపోయానని దుఃఖిస్తూ కూర్చోాలి నాకు ఇప్పుడు సూత్రాలు ఏమి గుర్తు లేదు ఎవరు గుర్తుండలు ఉన్నాయో లేనివి లేదు అయ్యో నేను సూత్రాలు మర్చిపోయాను నేను దుఃఖిస్తూ కూర్చోవాలి కొంతమంది అలా దుఃఖిస్తారు కూడా ఎందుకంటే ఆస్తి పస్థి మాట ఉన్న ఆస్తి ఇదే పాడిన సూత్రాలే ఆస్తి ఆస్తి కూడా పోయింది దుఃఖిస్తారు కాబట్టి మెంటల్ ఫ్యాకల్టీస్ ఐఆర్ నాట్ వాస్తవంలో వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆ విజ్ఞాన స్వరూపం నాకు తర్వాత నేను ఒక భౌతిక పదార్థం నేను కాదు స్థూలమైన భౌతిక పదార్థం నేను కాదు నేను పంచభూతాత్మకమైన ఒక స్థూల వస్తువు నేను కాదు తర్వాత ఆ స్థూల వస్తువు దేహమునందు ప్రకటనయ్యేటువంటి శక్తి చలన శక్తి ఏదైతే కలదో ఎనర్జీ ఐఎం నాట్ దాట్ సో ఐ నాట్ ది బాడీ ఐ నాట్ ది మైండ్ ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఏవో ఇమేజెస్ కొట్టుకుని అవే అవే సత్యం అని భ్రమపడుతో వాటి పూర్వాపరాలని వెతికేటువంటి ప్రయత్నం వ్యర్థము ద్రవ్యత్వాభావ యోగక మహర్షిరాలు ఎంత చూద్దాము కార్యకారణకాభావా జన్యజనకత్వానుపత్తే అభావత్ అచింత్యాస్తే యత సదైవ రెండో వాక్యం మొదటి వాక్యం అయిపోయింది కార్యకారణతా భావాత్ ఇప్పుడు కార్యకారణ భావము అని ఒకటి ఉంటుంది అంటే మానవుని మస్తిష్కము కార్యకారణ భావముతో సంక్రాంతమై ఉంటుంది ఆ పదాలు సంస్కృతి పదాలు ఖచ్చితంగా అలాగే వాటించుకోవాల్సింది ఆక్రాంతమై ఉంటుంది అని కూడా అంటే మనిషి బుద్ధి ఎప్పుడూ కూడా కార్యకారణ భావాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు పిల్లలు కూడా అంతే పిల్లలు పెద్దలు నేను అనేక పుష్ఠాంతానికి చెప్పాను పిల్లలు బొమ్మ ఏదైనా ఇస్తే ఆడుతుంది కొంతసేపు ఆడుతున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పి చూస్తారు వెనక్కి పెడుకు చూస్తున్నాడు అప్పుడే కార్యం నుంచి కారణంలోకి వెళ్ళాడు అని అర్థం మనం కూడా ఏదైనా స్వీట్ ఇచ్చారనుకోండి ఆ నష్టాలు స్వీట్ తీసుకోండి ఇచ్చిన వెంటనే ఆ చేయి చూపుతాము ఆ స్వీట్ ముందు ఎందుకని అది ఏమిటో దాన్ని ఆస్వాదిద్దామనేటువంటి ఉత్సాహం ఆ స్వీట్ ఆస్వాదిస్తూ ఉండగా అప్పటికే మనస్సుకి ఇంకా నోట్లో నలుగుతూ ఉండగానే మనస్సు కార్యంతో దానికి దాని కార్యం నుంచి మూవ్ అయిపోతుంది మూవైపోయి కారణంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఈ స్వీట్ ఎక్కడి నుంచి వచ్చిందండి దీని పేరేమిటి ఇది ఎలా చేస్తారు ఇది అన్నప్పుడే కారణంలోకి వెళ్ళిపోతాడు ఎందుకు వాడు పెట్టు ఒకసారి నేను ఇంకొక అయినా ఉన్నాం ఎవడో స్వీట్ ఇచ్చారు తినమని సరే నేను ఆయన తింటున్నాం ఆయన అడిగారు నేను అడగలేదు స్వీట్ గురించి ఏమో స్వీట్ గురించి ఎంత తక్కువ తింటే అంత మంచిది అందుకే వాటి గురించి మేము సిస్టేషన్ ఇచ్చిన దాంట్లో ఒక విషయం తినేసి చాలా పెట్టుకోవాలి ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే శరీరానికి మంచిది కాదు పళ్ళకి అసలే మంచిది కాదు ఫర్ ది టీత్ అడిగారు ఏమండి ఈ స్వీట్ ఎక్కడికి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు దిస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ డచ్ అంటే డెన్మార్క్ నుంచి వచ్చింది డెన్మార్క్ స్వీట్ దాన్ని బకలావాను ఎలా అంటారు హిందీ పదం బకలావా హిందీ పదం గుజరాతీ పదం బట్ దాని మూలం డెన్మార్క్ చాలా ఫ్లేకీగా ఉంటుంది నట్స్ అవి వేస్ట్ చేస్తారు వెరీ ఎంజాయ్ వెరీ ఎంజాయ్ ఉంటుంది మనం ఏం బహాబాస్లో ఎంజాయ్ చేసావు రెండు మూడు రోజులు డెన్మార్క్ స్వీట్ చేస్తాం డెన్మార్క్ నుంచి వచ్చింది దే హ్యావ్ ఏర్ ఓన్ స్వీట్ కల్చర్ ఇంకో ఇలా ఉంటుంది మానవల్ని వస్తం కార్యకారణత ఆయన ఏమంటున్నారంటే ఈ కార్యకారణత అంటే కార్యము కారణము అనే సంబంధము ఇది యథార్థం కాదు అభాస ఇప్పుడు ఈ ఆభాషలు ఎక్కడి నుంచి వచ్చేయి అంటే అప్పుడే నువ్వు కారణం ఏమిటని అడుగుతున్నావు ఇక్కడ కార్యకారణ భావము లేదు ఇప్పుడు ఇది ఈ రజ్జు సర్పము ఏ జాతి ఏ సర్ప జాతికి చెందినది అని అడుగుతాడు రజ్జు రజ్జు సర్పానికి జాతీయ ఉంటుందయా ఏ జాతి ఆఫ్రికన్ సర్పెంటా లేకపోతే ఇండియన్ సర్పెంటా ఏం చెప్తారు మీరు ఏ జాతి జాతీయ ఉండడానికి కాబట్టి రజ్జు సర్పం దగ్గర కార్యకారణత్వము అభావ ఏమీ లేదు కాబట్టి అనుభవానికి వచ్చేటువంటి ఆ పూర్వాపర సంబంధం ఏంటి ఏ పూర్వాపర సంబంధం లేదు ఏం లేదు అలా చెప్తారు ఇప్పుడు ఓ సిద్ధాంతం ఉంది ఇవన్నీ కూడా దార్శనిక సిద్ధాంతాలు కావు దార్శనిక దృష్టి ఉండేది ఆ తర్వాత సమాజంలో పురాణ మతం బాగా బలపడ్డ తర్వాత పురాణ దృష్టి బాగా పెరిగింది పెరిగి ఈ పురాణ దృష్టికి దార్శనిక దా ఒక రంగు కులిపే ప్రయత్నం చేసి పురాణ దృష్టినే దార్శనిక దృష్టిగా ప్రతిపాదించే ప్రయత్నం కొంతమంది చేశారు ఇట్స్ అకైండ్ ఆఫ్ మిక్స్ మిక్స్అప్ వెరీ అన్ఫార్చునేట్ ఒకప్పుడు బానే ఉంటుంది ఒకప్పుడు రాములుగా ఉంటుంది ఇప్పుడు స్వప్నం ఉందనుకోండి స్వప్నంలో మీకు సుఖం వచ్చిందనుకోండి దుఃఖం వచ్చింది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో సుఖం దుఃఖం వస్తే ఎవరు ఇచ్చారు దేవుడు ఇచ్చారు జాగ్రత్త వస్తలో వచ్చిన సుఖము దుఃఖము దేవుడు ఇచ్చారు ఈశ్వరుడు కదండి కర్మఫలదాత కాబట్టి ఈశ్వరుడు ఈశ్వరుడు ఇచ్చాడు మంచిది దేవుడు పోతా ఉన్నాం సుఖం వచ్చినా దుఃఖం స్వప్నంలో సుఖం దుఃఖం వస్తుంది ఇవి ఎవడు ఇచ్చినట్లు అని మేము ఇప్పుడు స్వప్నంలో కూడా సుఖం అన్నది సుఖమే దుఃఖం అన్నది దుఃఖమే కానీ దీంట్లో రహస్యం ఏంటంటే స్వప్న సుఖానికి జాగ్రత్త సుఖానికి సుఖత్వంలో భేదం ఏం లేదు జాగ్రత్త సుఖం ఏ విధంగా మీరు ఉల్లాసంగా అనుభవిస్తారో స్వప్న సుఖం కూడా సరిగ్గా అదేవిధంగా ఉల్లాసంగా అనుభవిస్తారు దుఃఖం కూడా అంటే స్వప్నంలో దుఃఖము జాగ్రత్త దుఃఖం కంటే తక్కువ ఉంటుందని మీరేమనుకోదు జాగ్రత్త దుఃఖం ఏ మోతాదులో ఉంటుందో స్వప్న దుఃఖం కూడా అలాగే ఉంటుంది కాబట్టి స్వప్నంలో సుఖ దుఃఖాలు ఇంకెవడిచ్చాడు వాడే ఇచ్చాడు ఆ దేవుడే ఇచ్చాడు కావండి కాబట్టి స్వప్నంలో ఉన్న సుఖ దుఃఖములు దేవుడు ఇచ్చాడు కనుక అవి కూడా యథార్థమే అనవు సిద్ధాంతం